వీటికి తెలివి బయటికి పనిచేయదు లోపలికే పనిచేస్తుంది అంటే మామూలుగా వ్యవహారగతమైన అంశాలకి పెద్దగా పనికిరాడు అంటే టెన్ పర్సెంట్ సగుణం నైంటీ పర్సెంట్ నిర్గుణం అంటే సగుణానికి సంబంధించిన అంశాలను అడిగినా నిర్గుణ స్థితి సమాధానం చెప్తాడు వ్యవహారానికి సంబంధించిన అంశాలను అడిగితే వేదాంతం చెప్తాడు వేదాంత పద్ధతిగానే సమాధానం చెప్తాడు ఆత్మ విచారణ ఆత్మనిష్ట బ్రహ్మనిష్టకు సంబంధించిన వాక్యాలతో వ్యవహారాన్ని సమర్థింపజేస్తాడు వీడు మామూలుగా అందరిలాగా లౌకికులలాగా మాట్లాడడం రాదు అలా వ్యవహరించాలంటే వీడి వల్ల కాదు అంటే వీడి దగ్గరికి వెళ్ళి ఇది లాభమా నష్టమా ఇది అమ్మ అంటావా కొనమంటావా అన్నాడు లాభంలా వీడు వ్యాపారానికి పనికిరాడు ఇలాంటి వాడిని పట్టుకెళ్ళి నాలాంటి వాడిని పట్టుకెళ్ళి ఇప్పుడు ఏ బంగారం వ్యాపారంలోనూ వజ్రాల వ్యాపారంలోనో కూర్చోబెట్టారనుకోండి ఒక్కరోజుకే ప్రపంచం అంతా నష్టపోతుంది ఎందుకని పెద్దగా విలువ గుర్తించలేడు కాబట్టి భౌతికమైన వస్తువుల యొక్క భౌతికమైన అంశాల యొక్క లౌకికమైన అంశాల యొక్క విలువని గుర్తుపట్టలేదు అనమాట ఎందుకని వీడు తెలివి ఉంది తెలివి లేదని కాదు అసాధారణమైన తెలివితేటలు ఉంటాయి ధారణాశక్తి అసాధారణంగా ఉంటుంది కానీ తెలుగు ఎక్కడ పనిచేస్తున్నప్పుడు అంటే నిర్గుణంలో పనిచేస్తూ ఉంటుంది సగుణంలో పనిచేయ ఒక్కొక్కప్పుడు మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయి ఎందుకని లౌకికంలో సగుణంలో మానవ సంబంధాలలో రియాక్ట్ అయినట్టుగా వీడు రియాక్ట్ అవడం నిర్గుణంతో రియాక్ట్ అవుతుంటాడు అవుతాడు వీటిలో కూడా రియాక్షన్ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుంది అంటే నిర్గుణంలో ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట వీళ్ళతో ఎందుకని అంటే వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు పది శాతం సగుణం అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది పనిచేసినప్పుడు ఒకలాగా ఉంటాడు అది పనిచేసినప్పుడు తొంభై శాతం నిర్గుణం పనిచేస్తూ ఉంటుంది అప్పుడు ఒకలాగా ఉంటాడు సరే ఏమండి ఆత్మకి ఇలాగ శాతాలు లెక్కట్ట అది వంద శాత నిర్గుణం కదా ఎలా వంద శాత నిర్గుణం సూర్యునివలే సూర్యుడు ప్రకాశించడమే దాని పని చైతన్యానికి ప్రకాశించడమే దాని పని జ్ఞానానికి ప్రకాశించడమే దాని పని ఆనందానికి కూడా ప్రకాశించడమే దాని పని అంటే గాఢ నిద్రావస్థలో మనం చీకటిలో మునిగిపోయి ఆనందాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి అది ఆనందమయ్యే కోశం అదే గాఢ నిద్రావస్థని ప్రకాశస్థితిలో గనక అనుభవిస్తే అప్పుడేమైంది నిర్గుణం ఎక్కడెక్కడైతే ప్రకాశమే ప్రధానంగా ఉందో ఆ ప్రకాశం నేనే అన్నాడు పరమాత్మ ఇప్పుడు అంతటా ఉన్న ప్రకాశాన్ని లోపల బయట అన్న తేడా లేకుండా కేవల ప్రకాశాన్ని మాత్రమే గుర్తించేటటువంటి వాడిని ఏమన్నావు నిర్గుణుడు ఆత్మనిష్ఠుడు అన్నా ఇప్పుడు వీడు వ్యవహారానికి పనికొస్తాడా పనికిరాడా వీడు యూజ్లెస్ ఫెలో వ్యర్థుడు అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి ఎందుకని వీడికి అంతా తెలివి అక్కడ పనిచేస్తూ ఉంటుంది ఆకాశంలో పనిచేస్తుంది ఆకాశం అవతల పనిచేస్తుంటుంది కిందకి దిగిరాలి గగన సదృశ్యంలాగా ఉంటాడు వీడు ఈ గగన సదృశ్యంగా ఉన్న దగ్గరికి వెళ్ళి ఏమండి కృష్ణానది పెట్టరా గంగానది పెట్టరా మురగమంటారా వద్దంటారా తీర్థయాత్ర వెళ్ళమంటారా వద్దంటారా దర్శనం చేయమంటారా మానమంటారా ప్రసాదం పుచ్చుకోమంటారా వద్దంటారా అని సదాచారానికి సంబంధించిన అంశాలు అడిగినా ఎక్కడ చెప్తాడు సమాధానం గగన సదృశం ఇలా ఆన్సర్ చెప్తాడు ఇప్పుడు వీడు విపరీతవాదిగా కనపడతాడు ఎవరికి కర్మ పరంపర కర్మ యోగం లేదు కర్మకాండ నిర్వహించే వాళ్ళందరికీ ఈ నిర్గుణం విషం వలే కర్మగుణం ఎందుకని సగుణం ఉంటేనే కర్మకాండ సగుణం లేకపోతే కర్మకాండ లేదు నిర్గుణ స్థితిలో ఉన్నవాడు ఒక శవ యాత్రలో పాల్గొన్నాడు ఎవరో చనిపోయారు వెళ్ళాడు ఆ అంత్యష్టి నిర్వహణలో పాల్గొన్నాడు వచ్చాడు స్నానం చేశాడు అయిపోయి మీరు అంత్యేష్ నిర్వహణకు వెళ్ళొచ్చారు మీకు దగ్గరి బంధువు ఆయన మీరు పదమూడు రోజులు మైల పాటించాలి అది ఇదే నెవరనే ఏదైనా చెప్పారా ఏమంటాడు శ్మశానంలో ఈశ్వర దర్శనం కదా జరిగింది శ్మశానంలో ఈశ్వర దర్శనం పొందినటువంటి వాడు మరి పవిత్రుడా అపవిత్రుడా అని అడుగుతాడు లౌకి ఏం చూశాడు మానవ సంబంధాల మధ్యలో ఉన్నటువంటి అంశాలనే పరిగణలో తీసుకున్నాడు జాగ్రత్తగా గమనించాలన్నమాట నిర్గుణం అనేటటువంటిది సర్వత్రా ఈశ్వర దర్శనం చేయగలిగేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి